జ ఆనశ్వంగోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా మధ్యమాం అస్మార్యపర్య వందే గురుపరంపరా జగద్వాచి దీనికి బాలాక్యధికరణము అని పేరు ఎందుకంటే ఎలా అయితే బృహదారణ్య ఉపనిషత్తులు అజాత శత్రు బాలాకి సంవాదం ఆ బాలాకి అంటే బలాక అనే ఆవిడ కొడుకు బాలాకి తల్లి పేరు మీద ఆ పేరు బాలాకి అని వచ్చింది గర్గగోత్రి కూడా అనుకుంటారు కాబట్టి ఆయనకే గార్జుడు అని ఆయనకే దృప్తుడుగా ఉన్నాడు కనుక అంటే గర్వించి ఉన్నాడు కనుక దృప్త బాలాకీ అని పేరు ఆయనకి సంబంధించిన ఈ వృత్తాంతం బృహదారణ్యతల్లో ఉంది కౌశీకీ ఉపనిషత్తులో కూడా ఉంది వెరీ సిమిలర్ ఉంటుంది కాబట్టి బృహదారణ్యతల్లో మనం మంత్రభాగం అయిపోయింది మనం ఏదో చర్చ అయితే చేస్తున్నాం కానీ మంత్రభాగం అయిపోయింది కనుక ఒక రకంగా మనం కౌశీకీ ఉపనిషత్తు పేరల్గా చదివేసినట్టు అయిపోయింది కాబట్టి కౌశీతికి ఉపనిషత్తు కూడా అధ్యయ ఆ పాత్ర అధ్యయనం చేసినట్టుగా మీరు భావించవచ్చు కాబట్టి ఆ చర్చ దాని మీద ఉంటుంది ఎటు వచ్చి వాక్యములు అదే మంత్రములు ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు కానీ వాటి స్పిరిట్ అంత కంటెంట్ అంత సిమిలర్గానే ఉంటుంది చక్కటి అధికారణం చదవడానికి సరైన సమయం కూడా అది కౌశీకకి బ్రాహ్మణే బాలాక్య జాత శత్రు సంవాదే ే కౌశీతకి బ్రాహ్మణం ఎప్పుడు కూడా ఉపనిషత్తులు ఇవన్నీ బ్రాహ్మణోపనిషత్తులు ఇప్పుడు బృహదారణ్యకు ఉపనిషత్తు కూడా శతపథ బ్రాహ్మణానికి చెందిన ఉపనిషత్తు అలాగే కౌశీతకి బ్రాహ్మణానికి చెందిన ఉపనిషత్తు కౌశీతక్యోపనిషత్తు అంటారు తైత్రీయోపనిషత్తు కూడా తైత్రీయ బ్రాహ్మణానికి చెందిన ఉపనిషత్తే బ్రాహ్మణంలో ఆఖరి భాగానికి ఆరణ్యకమని ఆరణ్యకంలో అంతిమ భాగానికి ఉపనిషత్తు అని పేరు ఈ కౌశీక్య ఉపనిషత్తులో బాలాకి అజాతశత్రు సంవాదము గలదు ఇక్కడ మన దగ్గర దాన్నే గార్గి అజాతశత్రు సంవాదము అని అంటున్నాము మొత్తానికి అజాతశత్రువు అనే మహారాజుతోటి సంవాదము అక్కడ ఇలా చెప్పారు యో వై బాలాకే ఏతేషాం పురుషాణాం కర్త సస్యవై తత్కర్మ సవైవేదిత్య అక్కడ కూడా బాలాకీ దృక్తుడే గర్వంగానే ఉంటాడు అజాతశత్రువు దగ్గరికి వెళ్ళి నేను నీకు అనేక బ్రహ్మలను బోధిస్తాను నాకు బ్రహ్మతే బ్రవాణి అని సరే మంచిది చెప్పండి అంటాడు చెప్పండి అంటే ఆదిత్య మండలాంతర్గత ఆదిత్య పురుషుడు అని అందాము అలా అంటారు ఆదిత్య పురుషుడు బ్రహ్మ అనేది చెప్పబోతాడు నాకు తెలిసినాయా బ్రహ్మ నువ్వేదైనా నాకు తెలియని బ్రహ్మని చెప్పు అని ఈయనంటాడు చంద్ర పురుషుడు అది నాకు తెలిసిందంటాడు అలాగే ఇంకా ఇవ్వో పురుషుల్ని చెప్తాడు అవన్నీ విద్యుతి పురుష అంటూ విలువ చెప్తాడు అది నాకు తెలుసునంటాడు తెలిసినంటే మరైతే నాకు తెలుసున్నది ఇంకింతే అంటే ఇంతేనా నీకు తెలుసున్నది ఇంతే ఇంకేమీ తెలియదు అంటే ఈయనంటాడు నీకు తెలుసున్నది సరిపడదు అని చెప్పడం కాకుండా అసలు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందా తెలుసుకోవాలి అంటున్నాడు ఏమంటున్నాడంటే హే బాలాకే యోవై ఏతేషాం పురుషాణం కర్త ఈ ఆదిత్య పురుషుడు చంద్ర పురుషుడు విద్యుతి పురుష మేఘే పురుష ఈ పురుషులందరూ ఉన్నారు కదా ఈ పురుషుల్ని తెలి ఉపాసించడం కాదు ఈ పురుషులందరినీ కర్త ఎవడో వీటి వీళ్ళందరికీ కర్త ఇం సప్ కాప్ ఏతేషాం పురుషాణం కర్త సవైవేదిక్య ఆ కర్తను తెలుసుకోవాలి ఈ పురుషులందరికీ కర్త ఎవడో వాడిని తెలుసుకోవాలి అంతేకాదు ఎస్యవా ఏతత్ కర్మ ఏతంటే ఇది ఎస్ఎత్ కర్మ ఓకే వాటి ఎవటో చూద్దాం ఏతటంటే ఇది ఇది అంటే జగత్ అని అనుకున్నాం జగత్తు ఏతత్ జగద్వాచిత్వాతని అసలు అవకా అక్కడ సూత్రమే అలా ఉండదు ఏతత్ అంటే చెప్తున్నారు ఏతత్ ఇది యవని యొక్క కర్మయో కర్మ అంటే కార్యము అర్థం సో ఈ బిల్డింగ్ ఫలానా వాడి అన్నట్టు ఇది ఈ జగత్తు యవని కర్మయో ఈ పురుషులందరికీ ఎవరు కర్తయో ఈ జగత్తు ఎవని కర్మయో వాణ్ణి తెలుసుకోవాలి సవైవేదిత్య అని అన్నాడు ఇప్పుడు దీని మీద విచారం త్రీవౌ వేదితవ్య ఉపదిశ్యతే ఉత ముఖ్య ప్రాణ ఉత పరమాత్మా ఇతి విశేష ఇతి విషయ విషయ అంటే సందేహం ఇక్కడ సందేహం ఏమిటంటే ఇప్పుడు వాడిని తెలుసుకోవాలంటే ఆ తెలుసుకోవాల్సిన వాడు జీవుడా ఇప్పుడు మనం నిరీశ్వరవాదంలో ఏం చర్చ చేస్తున్నాం అక్కడ ఉన్నది విజ్ఞానమయ పురుషుడు ఒక్కడే కంటే విలక్షణంగా పరమేశ్వరుడు అనేవాడు లేడు అసలు విజ్ఞానమయుడే ఉన్నాడు కాబట్టి జీవుడే తెలుసుకోవాలి అంటూ కొంతమంది ఇలా మాట్లాడిన వాళ్ళు నాకు తగిలిరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని అన్నారనుకోండి ఏదైనా పాఠం చెప్పేప్పుడు ఏముందండి నన్ను నేను తెలుసుకుంటున్నా కదా ఇంకా అంతకంటే వేరే తెలుసుకోవడానికే ఉంటుంది జగత్తుంది జగత్తు తెలుస్తూనే ఉందిగా ఇంకేం తెలియడానికే ఉంటుంది కాదండి ఈ జగత్తుని సత్యమని అనుకుంటే ఇబ్బందులు అంటే ఏమి ఇబ్బందులు సత్యంగా కనపడుతుంది కాబట్టి సత్యమనే అనుకోవాల్సి ఉంటుంది ఇంకేమనుకుంటాం అంటే ఈ రకంగా ఆజ్ఞ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు వీళ్ళు లౌకిక్ కాదు కానీ ఫిలాసఫర్స్లో కూడా ఆ ధోరణి గల వాళ్ళు కొంతమంది అలాంటి ఫిలాసఫర్ నిరీశ్వర వారు ఏమంటాడంటే ఏమిటి ఉపాసన చేస్తావా జీవునే ఉపాసన నిన్ను నీవే ఉపాసించుకో కాబట్టి అదొక వాదము సవైవేదిక వ్యహానుందిగా వాడిని తెలుసుకోవాలి ఈ వేదిక వ్యహ అంటే వాడిని ఉపాసించాలి అని ఒక అర్థము తెలుసుకోవాలి అని ఇంకో అర్థం ఉపాసన జ్ఞానం కావచ్చు జ్ఞానమని మనం చెప్పుకుంటూ పోదాము సో అది సందర్భాన్ని బట్టి మారుతుంది సో ఆ జీవునే తెలుసుకోవాలి ఇంకా జీవుడి తెలుసుకోవాల్సిన వేరే ఏమీ లేదు ముఖ్యంగా ఈ ప్రకరణంలో చెప్పబడ్డవాడు జీవుడే విజ్ఞానముడే అని మనం చదువుతున్నాం కదా అదొక పక్షం ఇక ముఖ్య ప్రాణ అని ఒకడున్నాడు ఇప్పుడు ఈ సృష్టికర్త ఉన్నట్టు చూసారా పురాణంలో అయితే బ్రహ్మదేవుడు అంటారు కానీ ఉపనిషత్తుల్లో బ్రహ్మదేవుడు అనరు అలా అనరు సృష్టికర్తని హిరణ్యగర్భుడు అంటారు అయితే ఇప్పుడు మనిషి ఉన్నాడనుకోండి వాడు విజ్ఞానమయుడా ప్రాణమయుడా వాడు ప్రాణం ఉన్నవాడా విజ్ఞానం ఉన్నవాడా రెండు ఉన్నవాడు రెండు ఉన్నాయి ఇప్పుడు పరిగెడుతున్నాడు అనుకోండి ఒకడు వాళ్ళు విజ్ఞానమేయడాన్ని వర్ణిస్తారా ప్రాణమేయడని వర్ణిస్తారా ప్రాణమయ్యని వర్ణిస్తారు పాఠం చెప్తున్నాడు అనుకోండి వాడిని ఏమైనా వర్ణిస్తారు విజ్ఞానం వేయడాన్ని వర్ణిస్తారు అంటే ప్రాణం లేకుండా పాఠం చూపిస్తున్నాడు కాదు ప్రాణం ఎక్కడికి ఫాలో ఫోకస్ తేడా వచ్చింది కదండి ఎప్పుడు కూడా ఈ ఫోకస్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు హిరణ్య గర్భుడు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ విజ్ఞానమయానికి ప్రాధాన్యం ఇచ్చి సమష్టి విజ్ఞానమయుడిగా హిరణ్య గర్భుడు అంటే ఆయనకి ప్రాణం లేకుండా ఉంటాడని కాదు ప్రాణం ఉంటుంది సమష్టి విజ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడు విజ్ఞానశక్తి క్రియాశక్తి కలిసే ఉంటాయి ఇప్పుడు ఇదిగా ఏముండవు ఆ రెండు కలిసే హిరణ్య గర్భుడు కానీ హిరణ్య గర్భాన్ని మీరు అనేప్పటికీ విజ్ఞానశక్తికి ఫోకస్ చెప్పువాలి సూత్రాత్మ అనంటే ఆయనే ఆయనే సూత్రాత్మ సూత్రాత్మ అనంటే ప్రాణశక్తికి ఫోకస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ముఖ్య ప్రాణ అంటే కాస్మిక్ లైఫ్ ముఖ్య ప్రధానమైన అని అర్థం తీసుకోండి అధ్యాత్మంలో అధ్యాత్మంలో కూడా ముఖ్య ప్రాణ అనే పదాన్ని రెండు రకాలుగా చెప్తారు ఒకటి వైటల్ ఫోర్స్ వైటల్ అంటే ముఖ్యం వైటల్ ఫోర్స్ రెండవది ముఖే గాలి పీల్చి విడిచిపెట్టే ప్రాణశక్తి అని అలా కూడా చెప్పచ్చు కానీ ఇక్కడ అలా వద్దు ఇక్కడ విజ్ఞానమయుడిని వేరే కన్సిడర్ చేశాం కనుక జీవుణ్ణి ఉపాసించాలా లేకపోతే ఆ సూత్రాత్మ సూత్రాత్మని ప్రాణాన్ని ప్రముఖంగా చెప్తున్నారు మీరు హిరణ్య గర్భుణి అని కూడా అనొచ్చు హిరణ్య అంటే ప్రాణప్రధానంగా చెప్తున్నాం ప్రాణప్రధానుడైన హిరణ్య ఉప ఎందుకంటే కౌశీతికి ఉపనిషత్తులో ప్రాణము యొక్క ప్రాధాన్యాన్ని ఎక్కువగా నిరూపించారు లైక్ ప్రశ్నోపనిషత్తులలాగా కాబట్టి ముఖ్య ప్రాణ అంటే కాస్మిక్ లైఫ్ అయిన హిరణ్య గర్భుణ్ణి ఉపాసించమనర్థమా లేక పరబ్రహ్మయా ఎందుకంటే హిరణ్య గర్భుడు కూడా సృష్టి ఆది ఎందు ప్రకటమై ప్రళయంలో విలీనమైపోతాడు కాబట్టి ఆ పనయం నుండి ఆ హిరణ్య గర్భుణ్ణి చేసి మళ్ళీ తనలో విలీనం చేసుకునే ఆ శుద్ధ పరబ్రహ్మ గలలో దానిని ఇక్కడ దేనిని చెప్తున్నట్టు ఈ వాక్యంలో అదే వాక్యం మీరు ఆ వాక్యాన్ని వదిలిపెట్టకూడదు ఏతేషాం పురుషాణం కర్త ఎస్ ఏతత్ కర్మ ఈ రెండు పాయించు ఈ సకల పురుషులకు ఆదిత్య చంద్రాది పురుషులందరికీ ఎవడు కర్తయో ఎవడు ఈ జగత్తునకు కర్తయో లేకపోతే ఇంకా ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఈ జగత్తు ఎవని యొక్క కర్మయో వాడు ఎవడు జీవుడ హిరణ్య గర్భుడా లేక పరబ్రహ్మయ పరబ్రహ్మ లేక పరమాత్మయ పరబ్రహ్మ అంటే పరమాత్మయే నిర్గుణంలోకి వెళ్ళిపోతాం ఇది సందేహం సగుణంలో పెట్టుకుంటే హిరణ్య దేవుడు లేదు దైవము లేదు విజ్ఞానముయుడే అనే ఉపక్షం దేవుడే నాయబాబు ఏతైాం పురాణాం కర్త విజ్ఞానం అయ్యే వల్ల ఎక్కడవుతుంది ఇది అంటాను దేవుడే కానీ సగుణుడు అని రెండో పక్షం సగుణుడు కాదు జీవుడు కాదు దీనికి పరబ్రహ్మయే అని మూడో పక్షం దీని మీద సందేహం కింతావత్ ప్రాప్తం సరే మీకేం తెలిసిందో చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు అని సిద్ధాంతి అడుగుతాడు ఇప్పుడు పౌరోపక్షాలు చెప్తాడు ప్రాణ ఆ హిరణ్య గర్భుడే ఇక్కడ ఉపాసించబడాలి తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే ఇంకా హిరణ్య గర్భుడు అంటే తెలుసుకోవడమే ఉండదు ఉపాసించడమే ఉంటుంది కానీ పరమాత్మ అంటే తెలుసుకోవడం ఉంటుంది ఆ వేదానే పదంలో రెండు ఉంటాయి మీరు స్వగుణ బ్రహ్మాన్ని సెటిల్ చేస్తే వేదానే పదానికి ఉపాసించవలను అని అర్థం నిర్గుణ బ్రహ్మాన్ని సెటిల్ చేస్తే ఇంకా ఉపాసించడం కాదు తెలుసుకునవలేను అని అర్థం సందర్భాన్ని బట్టి ఆ రెండు కూడా వర్తిస్తాయి వాటెవర్ ముఖ్య ప్రాణ హిరణ్య గర్భుడే ఇక్కడ ఈ దీనికి అర్థము ఆదిత్యుడు చంద్రుడు వీళ్ళందరికీ కర్త ఎవని యొక్క కర్మయో ఈ జగత్తు అదే ఆ హిరణ్య గర్భుడు ఆయనే ఉపాసించాలి అని మనకి సిద్ధమవుతుంది కుత ఎందువలన ఎస్యవై తత్కర్మ ఇది శ్రవణాత్ ఏతత్ కర్మ అంటే రెండు చెప్పారు ఎవడైతే ఎవడైతే ఈ ఆదిత్యాది పురుషులకు కర్తయో లేదా ఎవడైతే ఎవనిక ఎవని యొక్క కర్మయో ఇది ఇది ఈ జగత్తు ఎవని యొక్క కర్మయో అని చెప్పారు కదా రెండు రెండు లింగములు లింగములు అంటారు హేతువులు రెండు హేతువులు చెప్పారు ఎవరు వాడు అని తెలుసుకోవడానికి ఆ రెండే మనకు ఉపయోగపడతాయి ఆ రెండింటినీ విచారం అది ఎవరో తెలుసుకోవాలి ఎస్య వా ఎస్సై వానాలా వై అనాలా ఇంకా నాకు సెటిల్ కాలేదండి అది వా అంటేనే బాగుంటుందేమో అనిపిస్తోంది ఎందుకంటే వా ఏతతో వృద్ధి సంధి అవుతుంది వైతో అవుతుంది వై ఏతన్నప్పుడు అలా ఉండదు సంధి ఏతత్తు అని వస్తుంది సర్వత్రా ఏతతో ఈ జగత్తు ఇదని జగత్ ఏతత్ జగత్ ఏతత్తు దగ్గర ఆప్షన్ లేదు ఏతత్తుంది కాబట్టి ఎవని యొక్క ఈ జగత్తు ఎవని కర్మయో అది స్పష్టంగా కనపడుతూ ఉంది కదండి నిశ్చయం కానీ అక్కడ వై లేదు వానే ఉంటుంది ఎస్యవా ఏతత్ కర్మ వా అంటే చెప్పాలి ఒక హేతు చెప్పి వా ఎస్య ఏతత్ కర్మ ఇది ఎవని యొక్క కర్మయో కాబట్టి జగత్తును చూపించి ఇది ఎవని కర్మయో అన్నప్పుడు ఆ ఎవడెవరవుతారు చిరంజీవి గర్బుడవుతాడు ఇంకెవడవుతాడు ఇంకా సందేహం అవటం పైగా దీంట్లోనూ ఎస్య వైతత్ కర్మ ఇది శ్రవణ పూర్వపక్ష అలా అంటాడు పరిస్పందలక్షణస్తి కర్మణ ప్రాణాశ్రయత్వా హిరణ్య గర్భుడు అంటే ప్రాణశక్తి ప్రధానుడు మరి కర్మ అంటున్నారుగా జ్ఞానం అంటలేదుగా కర్మ అంటున్నారు కాబట్టి ప్రాణశక్తి ప్రధానుడుగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా సరే కర్మ అంటే ఏమిటి పరిస్పందము అంటే బాగా అంతటా చుట్టూ కదలి కదలికి రావడం పేరే కర్మ కర్మ చేస్తున్నాడు అంటే చుట్టూ కదలికి వస్తుంది పరితహ స్పందతే చుట్టూ ఆ వేదికని అలంకరిస్తాడు దాన్ని ముగ్గు పెడతాడు అది వేస్తాడు ఏది చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అంతా పరిత స్పందతే వైదిక కర్మ వైదిక కర్మ కాకుండా మరో కర్మ కూడా ఎలా అంత చుట్టూ దున్నేస్తున్నాడంటారు చూడండి అంత చుట్టూ తిరిగి కలయ తిరిగేస్తాడు కర్మ అంటే ఎలా ఉంటుంది పరిస్పంద రూపంగా ఉంటుంది ఆ కర్మకి ప్రధానమైన ఆశ్రయం ఏమిటి ప్రాణము ఒకే ప్రాణం కాస్మిక్ లైఫ్ కర్మ జగత్తు జగత్ అనే కర్మకి ఆశ్రయం ఎవరు అంటే విజ్ఞానముడు అవుతాడా జీవుడు అవుతాడా జీవుడెవడు ఇక్కడ విజ్ఞానమయుడని కూడా అనరు జీవుడని అంట ఎందుకంటే విజ్ఞానమయుడు అన్నప్పుడు కూడా ఆ పరిచ్ఛన్నం వ్యక్తిత్వంలో విజ్ఞానానికి ప్రాధాన్యం జీవాలన్నప్పుడు విజ్ఞానానికి ప్రాధాన్యం కాదు ప్రాణానికి ప్రాధాన్యం జీవ ప్రాణధారణే కాబట్టి జీవుడవుతాడా ఈ జగత్తు అనే కర్మకి కర్త జీవుడవుతాడా జీవుడు కాడుక హిరణ్య గర్భుడవుతాడు కాబట్టి ఆ హిరణ్య గర్భుడు ఎందే ఈ జగత్తంతా కర్మ అనదగిన శక్తి ప్రాణశక్తి ఆయన ఎందు ఉంటుంది ప్రాణాశ్రయడా కాబట్టి ఆయనే ఇక్కడ ఉపాసించబడవలేదు వాక్య శేషము అని ఉంటుంది అంటే ప్రధాన వాక్యం చెప్పి ఆ ప్రధాన వాక్యంలో ఏదైనా వివరణలు అవసరమైతే వాక్యశేషంలో చెప్తారు వాక్యశేషం అంటే ఆఖరి అదేం చేస్తుందంటే కొత్త విషయాలు నేను చెప్పదు చెప్పిన విషయాలనే పునః కొంత వ్యాఖ్యానం చేసి క్లారిటీని ఇస్తుంది దాన్ని వాక్యశేషము దాన్ని కలుపుకుంటే ఇది పూర్తవుతుంది ఏతత్ పూర్యతే అనేనా ఇది వాక్యశేషం ప్రధాన వాక్యము ఈ తరువాత ఉన్న పారాగ్రాఫ్ను కలుపుకుంటే కంప్లీట్ అయిపోతుంది కానీ ఆ తర్వాత పారాగ్రాఫ్కి వాక్యశేషము అని పేరు ఆ వాక్యశేషంలో ఎవరుందో ఎలుసున అథ అస్మిన్ ప్రాణే ఏ కథా ఇది ప్రాణశబ్దర్శనాత్ అది అక్కడ ఆ వాక్యానికి అర్థం ఏంటంటే అథ అంటే సుషుప్తౌ అథ అంటే ఆ నిద్రయందు ఆయన ఆ హిరణ్యగర్భుని నిద్రపోయినప్పుడు ఈ సకల జగత్తు కూడా ఆయన ఎందు ఈ సమష్టి ప్రాణశక్తి స్వరూపుడైన హిరణ్యగర్భుని ఎందు మాత్రమే ఏకథాభవతి ఒక్కటైపోతుంది నదులన్నీ సముద్రంలో ఒక్కటైపోయినట్టుగా ఈ ఆదిత్యాది పురుషులు తర్వాత ఈ సకల జగత్తు కూడా అయిన ఒక్కటైపోతుంది అని నేను కాస్మిక్ లెవెల్లో చెప్పా మీరు ఆధ్యాత్మ లెవెల్లో కూడా అదే అర్థం తీసుకోవచ్చు అలాగే వస్తుంది నిద్రావస్థలో ఈ సకల ప్రాణములు ఆ జీవుని ఎందు విలీనమైపోతాయి ఎటు వచ్చి వీడు ఇండివిజువల్ జీవుడు వీడు సమష్టి జీవుడు హిరణ్య గర్భుడు అక్కడ ప్రాణశబ్దము వినబడుతోంది ప్రాణే అస్మిన్ ప్రాణే ఏవ ఏకవతి అది ప్రాణశబ్దము కి స్పష్టంగా కనపడపండి వాక్యశేషణలో కాబట్టి ప్రాణశబ్దాన్ని చూసిన వెంటనే ఇది ఎవరు అనే దాంట్లో ఇంకా సందేహం ఉండదు ఎందుకంటే పరబ్రహ్మ అయితే కాదు ప్రాణశబ్ద దర్శనాన్ని బట్టి పరబ్రహ్మను తీసిపారేయండి పక్కన పెట్టేయండి పరబ్రహ్మ పరమాత్మ అప్రాణో హ్యమన శుభ్ర ఆయన ఎందు ప్రాణం కూడా కల్పితున్నాయి ప్రాణం అంటే చలనం పరబ్రహ్మ ఎందు చలనం కూడా కల్పితున్నాయి సినిమా తెరయందు చలనము కల్పితమే స్వతహాగా ఏమి ఉండదు ఆ చెర చిరిగిపోతుంది ఇప్పుడు అవి చలనమే ఉంటాయి కాబట్టి చలనం కనబడేదే తప్ప ఉన్నది కాదు చలనం కూడా కల్పితమే ఆత్మస్వరూపంలో చలనం కల్పితం ఈ సంసారం ఇప్పుడు చుట్టూ ఇప్పుడు ఐఎఫ్ సైక్లోన్ అంటారు సైక్లోనిక్ ఐ ఉంటుంది ఆ కన్ను దాంట్లో చలనమే ఉండదు చలనమే ఉండదు అది మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు కోస్టల్ పీపుల్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది ముందు సైక్లోన్ వస్తుంది ఆ సైక్లోన్ ఇలాగా స్పైరల్గా వస్తుంది ఆ స్పైరల్ ఒకటి వస్తుంది ఎనభై మైళ్ళ స్పీడ్తో గాలి తీసుకుంది వర్షం ఒత్తేస్తుంది పట్టుకుని పది వర్షం అంతా ఫ్లడింగ్ ఈ లోపల ఈ స్పైరల్ కొంచెం ఇంగ్లాండ్ మూవ్ అవుతుంది ఐ వస్తుంది ఐ వచ్చినప్పుడు ఎండ గాలి బ్రహ్మాండంగా ఎండ కాసేస్తుంది కింద అంతా ఫ్లడ్ వరదలు అన్నీ ఉంటాయి ఎక్కడ కలర్లను ఉండదు ఎండ ఇల్లాలి ఎండ కాసేస్తూ ఉంటుంది ఎండ కాస్తుంది బాగా బ్రహ్మాండం అయిన ఎండ కాస్తుంది ఇలా తుఫాన్ అయిపోయింది ఎండ వచ్చేసిందని మీరు అనుకుంటే ఆ ఎండ కొంచెం ఇన్లాండ్కి వెళ్తుంది మళ్ళీ ఇంకో స్పైరల్ కొడుతుంది మళ్ళీ తొంభై వేల వేగంతో ఆ ఐ ఉంటుంది అయి ఎక్కడ ఉంటే అక్కడ ఏమీ మూమెంట్ ఉండదు సో కాబట్టి ఈ ఆత్మ చైతన్యము ఐఎఫ్టి సైకిలోని వంటిది మీ స్వరూపం అటువంటిది మీ ఎందు స్పందనే ఉండదు కాదండి చలన ఉంది మీ ఎందు లేదు మనస్సు ఉంటుంది దేహమునందు ఉంటుంది చుట్టూ ఉంటుంది మీందే ఉండదు మీ స్వరూపం సైలెన్సే మీ స్వరూపం మీరు తెలుసుకుంటే మీరు కృతార్థులైపోవచ్చు ఎనీవే ఆ విషయం అలాంటి ఇక్కడ ప్రా అప్రాణ ప్రాణశబ్ద ప్రయోగం వచ్చింది అంటే ఇంకా పరమాత్మ కాదు ఇంకా పరమాత్మ కాకపోతే ఎవరు మిగిలేారండి జీవుడు కానీ హిరణ్య కానీ మిగిలాడు ఇప్పుడు మీరు జీవుని తీసుకుంటారా హిరణ్య తీసుకుంటారా హిరణ్య తీసుకోవాలండి యశవై తత్కర్మ జగత్తు ఎవరి కర్మయో ఇప్పుడు ఎవరుని తీసుకుంటారు జీవుని తీసుకుంటారా హిరణ్య గర్భూని తీసుకుంటారు హిరణ్య గర్భుణి ప్రాణశబ్దస్య ముఖ్యే ప్రాణే ప్రసిద్ధత్వాత్మ ప్రాణ అంటే ప్రాణాపాన వ్యానోదానాలు అది కాదు ప్రాణ అంటే అనహ హిరణ్య గర్భిణి పేరు హిరణ్య గర్భిణి అంటే ముఖ్య ప్రాణశబ్దము ప్రసిద్ధంగా ఉంటుంది మిగతా సందర్భాల్లో ఆయా అర్థాలు ఉన్నా అలాగా ప్రాణ అంటే హిరణ్య గర్భిణి సో అక్కడ మీకు తైత్రయంలో కూడా అన్యోంతర ఆత్మా ప్రాణమయ అంటే హిరణ్య గర్భుణి చెప్తారా ముఖ్య ప్రాణం సమష్టి ప్రాణశక్తి అని చెప్తారు ఈ బ్రహ్మాండము స్థూలం బ్రహ్మాండానికి లోపల ముఖ్య ప్రాణము కలరు హిరణ్య గర్భణి స్థూలం బ్రహ్మాండం విరాట్ అదే అన్నమయ కోశం ముఖ్య ప్రాణము అదే హిరణ్య గర్భుని యొక్క ప్రాణశక్తి ప్రాణమయ కోశం హిరణ్య గర్భుని యొక్క మనస్సు సష్టి మనస్సు మనోమయ కోశం అలా లభిస్తారు అక్కడ ప్రాణ అంటే చిరంగ గర్భుణ యొక్క ప్రాణశక్తి సూత్రాత్మ అని మీరు అన్నా కాబట్టి అదే అక్కడే ప్రాణశబ్దానికి ప్రముఖమైన అర్థము గలదు కాబట్టి సందేహమే లేదు పైగా ఏతే పురస్తాద్ బాలాకినా ఆదిత్యే పురుష చంద్రమసి పురుష మాదయ పురుషా నిర్దిష్టామీ ప్రాణకర్త ప్రాణావస్థావిశేషివతాత్మనా ఇప్పుడు పూర్వపక్షం సిద్ధాంతం అలా చెబితే అనేక మంచి మంచి విషయాలు క్లియర్ అవుతూ ఉంటాయి ఇటువంటి విచారం ఇది మంచి వాక్యం పైగా బాలాకి వస్తూనే నీకు బోధించేస్తాను బ్రహ్మణ్ణి మొదలుపెట్టి ఆదిత్యే పురుష అని చెప్పాడు చంద్రమసి పురుష అని చెప్పాడు ఇలాగా పురుషుల్ని చెప్పుకొచ్చాడు ఈ పురుషులందరూ బాలాకి నిర్దేశించిన పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా కర్త ఎవరు ఈ ముఖ్య ప్రాణమే ఎందుకంటే యో బాలాకే ఏ తెషాం పురుషాణం కర్త అని కూడా చెప్తున్నాడు కదా ఎస్ జగత్ ఏతత్ కర్మ అది చూసాం అంతేకాకుండా ఏ తేషాం పురుషాణాం కర్త ఈ బాలాజెప్పిన ఆదిత్య పురుషుడు చంద్ర పురుషుడు వీళ్ళందరికీ కర్త ఎవరంటో తెలుసినా చిరంజ్ఞుడు కర్త అంటే ఆయన వీళ్ళందరినీ కాదు ఆయనే వీళ్ళందరి రూపంగా ఉన్నాడు ఇన్ దట్ వీళ్ళందరికీ కూడా ఆయన కర్త అవుతాడు ఎలా అవుతాడు కత్త సూర్యుడు అంటే ఆ ముఖ్య ప్రాణం యొక్క ఒకనొక అవస్థకే సూర్యుడు అంటే ఫ్యాన్ అంటే ఏమిటండి ఎలక్ట్రిసిటీ యొక్క ఒకనొక అవస్థ ఇన్ వన్ ప్లేస్ అట్ వన్ టైం వన్ ఎక్స్ప్రెషన్కి ఫ్యాన్ అని పేరు దీపము అంటే ఇన్ వన్ ప్లేస్ ఆ ఒక ఎక్స్ప్రెషన్కి దీపము అని పేరు షాక్ కొట్టింది అనుకోండి టీవీ బొమ్మలు బాగున్నాయనుకోండి అదేమిటి టీవీలో సినిమా బాగుందనుకోండి ఆ ప్రాణశక్తే సినిమా అధ్వాన్నంగా ఉందనుకోండి అయినా కూడా ఎలక్ట్రిసిటీ మంచి చెడు అన్నిటికీ అదే అన్నిటికీ అతీతం కూడా అదే అదేవిధంగా ఆ హిరణ్య ఈ ఆదిత్య రూపంగా చంద్ర రూపంగా వాయుపురుషుడు రూపంగా అగ్ని రూపంగా ఆ హిరణ్య ఉన్నాడు అంటే అర్థం ఏంటి వీళ్ళందరికీ ఆయనే కర్త అని వీళ్ళందరికీ ఆయనే కర్త అనే వాక్యాన్ని వీళ్ళందరి రూపంగా ఆయనే ఉన్నాడు అన్నట్టుగా మీరు అన్వయించుకోవాలి అన్వయించుకుంటే ఎస్యవా ఏత్ జగత్ కర్మ ఏషాం పురుషాణాం యహ కర్త రెండు హేతువులు కూడా చక్కగా హిరణ్య గర్భుడికి అన్వయిస్తాయి కాబట్టి ఇక్కడ హిరణ్య గర్భుడే ఉపాసని ఉపాస్యము అదే ఇక్కడ టాపిక్ అని వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఉపనిషత్తులందరినీ అన్నింటినీ హిరణ్యగర్భ పరంగా వర్ణించుకుంటూ పోతారు ఈ ద్వైతులు వాళ్ళు హిరణ్య గర్భుడి దగ్గరే అయిపోతారు అంటే బ్రహ్మసూత్రాల్లో శంకరులు ముందు ఉపనిషత్ సూత్రం పెట్టుకుని విషయవాక్యం చెప్తారు ఇదిలా వాక్యం ఆ వాక్యం మీద డౌట్ చెప్తారు ఇదే అదే డౌట్ చెప్పడంలో ఒక కోటి రెండు కోటి కోటి ఉంటాయి డౌట్కి రెండు ఉంటాయి ఇదే దాంట్లో ప్రథమ కోటి ఏమిటి హిరణ్య గర్భుడు అది పూర్వపక్షం అవుతుంది ద్వితీయ కోటి ఏమిటి పరబ్రహ్మ అది సిద్ధాంతం అవుతుంది మనకి ఏది సిద్ధాంతమో అది ద్వైతులకి నాన్ ఎగ్జిస్టింగ్ మనకి ఏది పూర్వపక్షమో అది ద్వైతులకి పరమ సిద్ధాంతం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూర్వపక్షాలన్నీ ఏరేసుకుని చక్కగా ఒక దండోహటి గుచ్చి ఒక కృష్ణోహటి జనం మీద అది ద్వైతులంటే కాబట్టి ద్వైతుడికి తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు ఉపాసించాల్సిందే ఉండదు అంచేతనే ద్వైత శాస్త్రాలలో జ్ఞానము ప్రధానం కాదు జ్ఞానం గౌణం ఉపాసన ప్రధానం భక్తి ప్రధానం అంటాడు భక్తి అంటే ఉపాసన మరి జ్ఞానం కావాలా కలదంటే ఉపాసనకు తోడ్పడే జ్ఞానమే కావాలంటాడు సో కాబట్టి అంతా రివర్స్ పడుతుంది హిరణ్య గర్భ లెవెల్లో అధిపతులు ఆ హిరణ్య గర్భుడు ఈ సమష్టి సమష్టి కదా వ్యష్టి కంటే భిన్నంగా ఉంటాడు ఆ హిరణ్య గర్భ వ్యష్టి సమష్టి అదే లెవెల్ ఇంకా ఆ లెవెల్ దాటి వెళ్ళలేడు బయటి సత్యము అలాగ ఉంటుంది సమష్టి ఉంది దాంట్లో నేను వ్యష్టి అంటే సత్యం సమష్టిలో మనకి అనుకూలం ఉంటుంది ప్రతికూలం ఉంటుంది ఇప్పుడు ఊళ్ళో మీరు ఒక కుటుంబం కింద ఉంటారు ఆ ఊళ్ళో కొంతమంది మీకు అనుకూలం కొంతమంది మీకు ప్రతికూలం అలాగే సమష్టి జగత్తులో మీరు చిన్నం జ్యేష్ఠి కొంతమంది మీకు అనుకూలం కొంతమంది మీకు ప్రతికూలం కుబేరుడు ధనలక్ష్మి మీకు అనుకూలం జ్యేష్టాదేవిను యమధర్మరాజు ప్రతికూలం కదా ఇంకా వీడి వీడి వీడి వైకుంఠంలో పడేసినా స్వర్గంలో పడేసినా ఇంకా ఆ పరిస్థితిలో మార్పు ఉండదు అది అలాగే ఉంటుంది ఇంకా వీడి మోక్షం ఏమిటి మోక్షం ఏమిటి అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి ఆ ప్రతికూలం బాగా తగ్గిపోయి మాకు అనుకూలం ఎక్కువగా ఉండాలి అదే మోక్షం అదో అదో ఫిలాసఫీ అండి పొద్దున్నే ఆదివారం పొద్దున్నే చెప్పుకోగల సత్తా కూడా దాని ఏంటి లేదా ద్వైతం అంటే అంటే ఉంటే మీకు పూర్వపక్షం చెప్తూ ఆ పూర్వపక్షం యొక్క లోతు ఎంత అన్నది మీకు నేను మనవి చేస్తున్నాను దాంట్లో పెద్ద చెప్పాల్సింది తెలుసుకోవాల్సింది ఉండదు కొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసుకుంటే ఎవరికి వాడే చూసుకోవచ్చు రతరత్నాకరం పుస్తకం చదువుకుంటే పీఠికి చదువుకుంటే అయిపోయాయి దీనికోసం పెద్ద శాస్త్రవకర్ల కానీ ఈ ఎష్టి సమష్టి ఈ ద్వైతం ఇది సత్యం కాదు సత్యములూ ఈ విభాగము ఉండదు ఇది ఎస్టి ఆ సమష్టి కూడా విలీనమైపోయినా అద్వయ ఆత్మచైతన్యమే సత్యము అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ థింగేటివ్స్ దానికోసం శాస్త్ర విచారం అవసరం అవుతుంది మంచిది కాబట్టి ఆ విధంగా ఆయన యోవై ఏషాం పురుషాణం కర్త ఇతేషాం పురుషాణం కర్త అన్నది హిరణ్య విషయంలో చక్కగా పొసగుతుంది కాబట్టి హిరణ్య కతమేకొ దీ ప్రాణ స బ్రహ్మా సదిత్యాచక్షుతరప్రసిద్ధే జీవ వా అయ వేదిత్యత ఉపదిశ్యతే అది అక్కడికి హిరణ్య గర్భుడు ఇక్కడ ఉపాస ఉపాస్యుడు అని చెప్పారు అనే పూర్వపక్షంలో ఒక అంశమైంది వా ఇంకో పక్షం కూడా చెప్తారు అదేమిటంటే జీవుడే జీవుడే విజ్ఞానమయుడు అని బదులుగా జీవుడు అంటూ ఉంటాం జీవుడే ఇక్కడ ఉపాస్యుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన వాడిని జీవునే శృతి ఉపదేశిస్తుంది అలా ఎలా చెప్పగలరు అంటే ఇంకో శృతిలో ప్రసిద్ధంగా ఉంది ఇంకో శృతి అంటే బృహదారం యొక్క శృతి ఇంకో శృతి అవుతుంది అది ఎందుకని మనం కౌశీతకి శృతి చూస్తున్నాం కనుక బృహదారం యొక్క ఎవరు అడిగారంటే దేవుళ్ళు ఎంతమంది అని దేవతలు ఎంతమంది దేవతలు ఎంతమంది అన్నా దేవుళ్ళు ఎంతమంది అన్నా ఒకటే అర్థం దేవతలని సంస్కృత పదాన్ని బట్టి వచ్చింది దేవుళ్ళు అన్నది తెలుగుని తెలుగులో ఒక పుస్తకం ఉంటుంది కాకినాడలో ఒక స్వామి ఉన్నారు ఆయన రాశారు నేను ఆయన నేను కాదు మేము మేము మా దేవుళ్ళు అని పుస్తకం పెట్టారు ఇది మాత్రం దొడ్డు పుస్తకం కాకినాడలో ఒక స్వామి ఒక ఆయన రాశారు ద్వైత పుస్తకం హిందీ పుస్తకం సో దేవుళ్ళు ఎంతమంది అండి అని అడిగారు యాజ్ఞవల్క్య ఒక ఆయన ఎవరు చాలామంది ప్రశ్నించారు యాజ్ఞ ఒకళ్ళు అడిగాడు అయితే ఆయన అనంతా వైదేవాహని చెప్పాడు మళ్ళీ అదే ప్రశ్న దేవుళ్ళు ఎంతమంది త్రయస్షత్ త్రయశ్చ త్రీ చ అంటే అలాగే మూడు వందల ముప్పై మళ్ళీ ఎంతమంది త్రయశ్చ త్రీ చ త్రీ అంటే త్రీయే సంస్కృతి త్రీ ఇంగ్లీష్ త్రీ ముప్పై మూడు మళ్ళీ ఎంతమంది అది ఇలాగా ముప్పై మూడు అన్నది అలా ఆరు అంటాడు ఆయన ఆరల్లా మూడు అంటాడు మూడల్లా రెండు అంటాడు ఫైనల్గా ఒకటి అంటాడు కాతమ్మా ఆ ఒక్కడు ఎవడు అని అడిగితే ప్రాణహ అని చెప్పాడు యజ్ఞం ఇచ్చాడు ప్రాణ అని చెప్పాడు ప్రాణ అంటే హిరణ్య గర్భుడు అవుతాడు స బ్రహ్మ ఆ ప్రాణ ఆ హిరణ్య గర్భుడే బ్రహ్మ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ అని మాట ఆయనకే త్యత్ అని పేరు త్యది త్యాచక్షతే ఇప్పుడు బ్రహ్మ రెండు రకాలు పరోక్ష బ్రహ్మ అపరోక్ష బ్రహ్మ పరోక్ష బ్రహ్మ అంటే మనకు అక్కడో ఉన్నాడు బ్రహ్మ జగత్కారణం ఆయన జగత్తును సృష్టించాడు ఇక్కడ అదే మాట్లాడుతున్నాం ఏషాం పురుషాణాం కర్త ఎస్ ఏత్ జగత్కర్మ అంటే జగత్కారణం బ్రహ్మ అవుతాడు ఈ జగత్కారణ బ్రహ్మ ఉన్నాడే వాడు పరోక్షంగానే ఉంటాడు మీరు చూసారా పెట్టారా ఆయన జగత్తు చేస్తూ ఉండగా పరోక్షంగానే ఉంటాడు అవునండి పరోక్షము అని చెప్పడానికి సంస్కృతంలో త్యా అనే అవ్యయాన్ని వాడతారు అవ్యయం కాదు సర్వనామాన్ని వాడతారు అపుష్ణలింగం అయితే ఉంటుంది పుల్లింగం త్యహ అని ఉంటుంది సర్వనామాలు ఉంటుంది త్యా అన్నది కాబట్టి త్యదాదీ నా మహా సూత్రం కూడా ఉంది ఖ్యత్ సో పరోక్ష బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు ఆయనకి పరోక్ష బ్రహ్మ అంటే మరి ప్రత్యక్ష బ్రహ్మ ఎవరంటే అహం నిత్యాత్మ రూపంగా తెలుసుకున్నప్పుడే ప్రత్యక్ష బ్రహ్మ అవుతుంది ప్రత్యక్షావగమం గీతలో ఆచార్య శ్రీకృష్ణుడు అంటారు అది వేరది అది పరమాత్మ కానీ ఇక్కడ పరోక్ష బ్రహ్మ అని మీకు బృహదారం యొక్క శృతి కూడా ప్రాణ అంటే పరోక్ష బ్రహ్మది అది తెలియదగినది అని చెప్తోంది ఇది సృత్యంతర ప్రసిద్ధే అక్కడ ఫుల్ స్టాప్ ఇది సృత్యంతర ప్రసిద్ధేహ ఫుల్ స్టాప్ ఉందా అక్కడ ఉంది అక్కడికి ఆ ప్రకరణం పూర్తయి ఇది ఆ పక్షం పూర్తి హిరణ్యగర్భుడు అనే పక్షం పూర్తయి ఇప్పుడు తర్వాతి పక్షం జీవోవామిహ వేదితవ్య అయమిహ వేదితవ్యతయా ఉపదిశ్యతే ఇంకో పక్షం పూర్వపక్షంలోనే రెండు ప్రకారంలో ఒకటి హిరణ్యవర్భుడు అన్నారు ఇంకో రెండోది జీవుడు అయా ఇక్కడ ఈ జీవుడు అయం జీవ ఇక్కడ తెలుసుకోవాల్సినది ఈ జీవుడే జీవుని స్వరూపం అని కాదు జీవు తెలిసేసుకోవడం జీవుడి స్వరూపం బ్రహ్మ అలా కాదండి అది వేరు వల్ల జీవునే ఏం తెలుసుకుంటారండి జీవుల గురించి ఏం తెలుసుకుంటారు అంటే అయ్యో ఎన్నో ఉన్నాయి తెలుసుకోవచ్చు నాడీ గ్రంథాలకి మీరు తమిళనాడులో చాలా పెద్ద గాడు పది అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవాలనుకుంటే పూర్వజన్మలో మీరేమిటి అంతకుముందు జన్మలో మీరేమిటి అవన్నీ తెలుసుకోవచ్చు అట్లా జీవుడి గురించి తెలుసుకోవాలట్టే కదా పూర్వజన్మలో నువ్వు గుర్రము అంతకు ముందు జన్మలో నీవు కప్పవి ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు మనిషిగా పుట్టే మరి ఇదంతా గురించి తెలుసుకోవడమే మీ జ్యోతిష్ శాస్త్రంలో దేని గురించి తెలుసుకుంటారు ఎవరి గురించి పరమాశ్వరుడు హృరంగ బ్రహ్మడి గురించి తెలుసుకుంటారా లేకపోతే పరబ్రహ్మ గురించి తెలుసుకుంటారా ఎవరి గురించి తెలుసుకుంటారు జీవుడి గురించే తెలుసుకుంటారా ఉండలేది వేసుకుని నక్షత్రాలు అది ఎక్కడెక్కడి జీవుడి గురించే తెలుసుకుంటారు ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వాడు స్వర్గానికి పోవాలంటే మనం ఏం చేయాలి గోదానం చేయాలి ఇది చేయాలి అది చేయాలి అది ఎవరి జీవుడి గురించి తెలుసుకోవటం కాబట్టి జీవుడి గురించి కూడా తెలుసుకోవడం అవసరం నిజానికి జీవుడి గురించి తెలుసుకోవడమే అవసరం కాబట్టి ఇక్కడ తెలుసుకోవాలి అంటే జీవుడే అనో పక్షం మరి ఏతేషాం పురుషాణాం కర్త ఎలా అవుతాడండి ఈ సూర్య పురుషుడు చంద్రపురుషుడు వీళ్ళందరికీ జీవుడు కర్త ఎలా అవుతాడు తర్వాత ఈ జగత్తు ఎవని కర్మయో అదా ఈ రెండు వాక్యాలని మీరు జీవుడికి అన్వయించాలి వీళ్ళు ఎలా అయినా అన్వయిస్తారు దేన్నైనా ఎక్కడైనా అన్వయిస్తారు మాఘరాణంలో ఉపనిషత్తును అన్వయిస్తారు ఉపనిషత్తులో కార్తీక పురాణం అన్వయిస్తారు వీళ్ళు చేయలేని ఏమైనా ఒకటి ఉందా ఏమన్నా ఆ శ్లోకాలను ఇటు ఎలా కావాస్తే అలా అన్వయిస్తారు మన పండితులు గత దశ కొన్ని శతాబ్దాల నుంచి ఈ పనే చేస్తున్నారు ఈ పనే చేసే ఆఖరికి ఆ మతాన్ని ఒక స్థిర ఒక స్థిరత్వం లేకుండా అది రకంగా అంతా గజిగిజిగా తయారు పెట్టారు కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా వర్ణించవచ్చు చూపిస్తారు ఆచార్యులు ఇప్పుడు వీళ్ళ వర్ణన ఎలా ఉంటుందో చూడండి తాపి ధర్మాధర్మ లక్షణం కర్మశక్యతే శ్రావయ ఎస్య వై తత్కర్మ ఈ కర్మంతా ఎవడిదో అన్నారు అందుకే ఏ ఈ కర్మ ఎవడిదో ఈ కర్మంటే జగత్తని కాదు ధర్మాధర్మ రక్షణ కర్మ అని మార్చేస్తాడు అర్థం ఏతత్ అంటే జగత్త అనే మాట తీసేస్తడు ధర్మాధర్మ రూపమైన కర్మ అని అర్థం చెప్తాడు అప్పుడు బాదరాయణ మహర్షి ఓ ముట్టిగా కొట్టి నో జగద్వాచిత్వాత్ అని సూత్రం అర్థమైందక్కడికి వస్తాం ఆ సూత్రం మీద మీకు వస్తాం ఉండేది ఉంటే రహస్యం చెప్పేశాను జీవుడేనండి ఇక్కడ ఎవడి జీవుడు వీడే జీవుడికి మరి యశ్యవా ఏతత్కర్మ ఇది జీవుడు ఎలా అవుతావు కర్మ అంటే పుణ్యము పాపము కర్మ ఈ పుణ్యపాపాలు ఈ పుణ్యపాపాలు అంటే వీడు అనుభవిస్తున్న పుణ్యపాపాలు ఇవి ఎవడు చేసుకున్నాడు వీడే చేసుకున్నాడు అయితే జీవుడే చూడండి ఎలాగ కుదిరిందో అది అప్పుడు జీవుడికి పెట్టారు ముందు తేలికి చెప్పేశారు శశవై తత్కర్మ మరి దాన్ని ఏం చేస్తారు ఏషాం పురుషాణం కర్త అంటే ఈ ఆదిత్య పురుషుడు చంద్రపురుషుడు వీళ్ళందరికీ కర్త వీడిజీవుడు అదెలాగా సోపీ భోక్తృత్వాత్ భోగోపకరణభూతానా ఏషాం పురుషాణం కర్త ఉపపద్యతే మీకు మొన్న నేను మనవి చేశాను సూర్యుడు ఉదయించాడంటే ఎందుకోసం ఉదయించాడు అంటే జయమిని మహర్షి ఏమని చెప్పాడు జయమిని శబరస్వామి కుమారుల భట్టు వాళ్ళ ముగ్గురు కలిసి చెప్పారంటే జీ సూర్యుడు ఉదయించాడన్నా చంద్రుడు ఉదయించాడన్నా అస్తమించాడన్నా అదేదో ఓ దేవుడు అక్కడ నుండి వీళ్ళందరినీ కాదు ఈ సకల జీవుల యొక్క కర్మఫల రూపంగానే ఉదయిస్తాడు అలాగే కర్మఫల రూపంగానే అస్తరిస్తాడు వీడు నిద్ర లేచి సుఖాన్ని అనుభవించాలి లేకపోతే దుఃఖాన్ని అనుభవించాలి నిద్రలో సుఖం లేదు దుఃఖం లేదు వాళ్ళ లెక్క వాళ్ళ క్యాల్కులేషన్ అలా ఉంటుంది నిద్ర అంటే జీరో నిద్రలో ఎక్క ఉంటే ముందుకు ప్లస్ అవదు మైనస్ వెళ్ళదు అవదు తెలివి రావాలి తెలివి వచ్చి వీడు కనుక అర్థప్రదానం ఇస్తే పుణ్యం ప్లస్ అయింది అది ఏడు గంటల దాకా నిద్రపోతే పాపం ప్ల పాపం యాడ్ అయింది మైనస్లో పడ్డాడు ఈ పుణ్యాలకి ఈ పాపాలకి వీడు అనుభవించాలి అనుభవించాలంటే సూర్యుడు రావాలి సూర్యుడు వస్తేనే అనుభవం కుదురుస్తుంది సూర్యుడు లేకపోతే అనుభవం కూడా వీడు పుట్టాలంటే సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉండాలి వీడు గిట్టాలంటే సూర్యుడు ఉదయించి అస్తమించాలి వీళ్ళు కడుపు నిండా భోజనం చేయాలంటే సూర్యోదయాస్తమయాలు ఉండాలి కాదు ఎందుకంటే వీడు భోక్త వీడు భోక్త అయినప్పుడు జగత్ ఏమిటవుతుంది భోగ్యమవుతుంది సూర్యుడు చంద్రుడు ఈ పురుషులందరూ కూడా భోగ్య ప్రపంచంలో అంతర్భాగములే ఉన్నారు అంతర్భాగములే ఉన్నారు కాబట్టి భోక్తయైన జీవుని కొరకు ఉన్నారు అంటే ఒక రకంగా వీళ్ళని అక్కడక్కడ పెట్టింది ఎవరో తెలుసినా ఈ భోక్తయే దాంట్లో పూర్వపక్షం ఫైనల్గా కొట్టిపారేస్తాం ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్లో దాంట్లో సత్యము కదండి ఒకసారి నేను చూసిన ఘటన చెప్తున్నాను బస్సు ఓల్డ్ అల్వాల్లో ఆగింది ఆర్టీసీ బస్సు ఇరవై ఐదు బస్సు అక్కడ పెట్టుకుని ఉండింది అంతకు మధ్యాహ్నం డ్రైవరును కండక్టరు భోజనం చేస్తున్నారు కూర్చొని వాళ్ళిద్దరే ఉంటారు ఇద్దరు డబ్బాలు పెట్టుకుని భోజనం చేస్తున్నారు వాళ్ళ భోజనం టైము వన్ టు వన్ థర్టీ ఆర్ వన్ థర్టీ టూ టూ వాటెవర్ టూ టు మళ్ళీ ఆ బస్సు పోయిందంటే సికింద్రాబాద్ వస్తుంది ట్వంటీ వాళ్ళు ముందు సీట్లో కూర్చుని భోజనం చేస్తున్నారు ఒక ముందు చెప్పుకుంటారు నుంచి ఒక ఆయన ఎక్కారు ఒక పెద్ద ఆయన పావుతక్కు రెండు బస్సు రెండు గంటలకి ఆయన ఎక్కి వెనకాల సీట్లో కూర్చున్నారు ఆ డ్రైవరు ఆయన దిగాయన్నాడు అంటే దిగేడిగా వెళ్తుందా సికింద్రాబాద్ వెళ్తుంది రెండు గంటలకి టైం చూస్తే పావుతో కూరున్నాయింది ఓకే రెండు గంటలకే వెళ్తుంది ఇప్పుడు నేనేం వెంటనే బయలుదేరమని నేను అంటలేదుగా అని కూర్చున్నాడు కూర్చుంటే ఈ బస్సులో కూర్చోవడానికి వీలు లేదన్నాడు డ్రైవర్ అంటే ఈయనన్నాడు మళ్ళీ నువ్వు ఎందుకు కూర్చున్నావు మేము భోజనం కూడా చేస్తున్నావు కదా అన్నాడు అంటే ఇది మా బస్సు అన్నాడు నీ బస్సు కాదు మా బస్సు ఇది ఇది మా బస్సు ఇది మేము మా మూలంగా నువ్వు ఉన్నావు పెట్టాను నేను కాబట్టి నీ భోజనం నువ్వు జేయం చెప్పాడ సత్యమే కదా అంతే కాబట్టి జీవుడు కొరకు ఉన్నారు ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా వీడి కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఉన్నారు వాళ్ళు సుఖమైనా దుఃఖమైనా కాబట్టి వీళ్ళందరికీ కర్త ఎవరు విడే కర్మఫల రూపంగానే జగత్తంతా నడుస్తూ ఉంటుంది ఇది మీమాంసుకుల యొక్క సిద్ధాంతం కాబట్టి ఇక్కడాం పురుష ఏషాం పురుషాణాం కర్త అంటే జీవుడే ఎస్య ఏతత్ కర్మ అన్నప్పుడు ఏతత్ అంటే జగత్తనద్దు ధర్మాధర్మ లక్షణం కర్మ అని చెప్పండి ఏతత్ అనే పదానికి ఆ ఏతత్తు దగ్గర ఉండి మొత్తం అధికరణం అంతా ఏతత్తు మీద ఆధారపడి ఉంది సో ధర్మాధర్మ లక్షణం కర్మ అని చెప్పేస్తే చక్కగా మొత్తం డిస్క్రిప్షన్ అంతా జీవుడికి వర్తిస్తుంది కాబట్టి ఆ జీవుడే తెలుసుకోవాలి అని సరిపడుతుంది నిరీశ్వర వాదంలోకి వెళ్ళిపోతుంది వాక్యశేషే జీవలింగం అవగమ్యతే పైగా ప్రధాన వాక్యం జీవుణ్ణి చెప్తుంది వాక్య శేషంలో కూడా జీవుడేని నిరూపించడానికి కావలసిన లింగము అంటే సూచకము పాయింట్ ఆఫ్ ఉంది లేక ప్రాణానికి కూడా అదే ఆర్గ్యుమెంట్ చెప్పాం వాక్యశేషణంలో హిరంగ గర్భుణ్ణి చెప్పే ప్రాణశబ్దము కలదు అని ఇప్పుడు అంటాం వాక్యశేషంలో జీవుణ్ణి చెప్పే హేతువు కలదు ఏమిటది యత్కారణం వేదితవ్యతయా ఉపన్య పురుషాణు వేదనాయ ఉపయతం బాళాకిం ప్రతి బుబోధయ అజాతత్రుతం పురుషం ఆమంత్ర ఆమంత్రణశాశ్రవణా ప్రాణాదీనా అభోక్తృత్వం ప్రతిబోధ్య వ్యిఘాతోత్నా ప్రాణాదివ్యతిరిక్తం జీవం భోక్తరం ప్రతిపాదయతి ఇదంతా వాక్యశేష ప్రతిబోధయతి ఇదంతా వాక్యశేష అది ఎలాగో